ఈరోజు నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై స్థలం తిరుపతి నేను మీ అందరికీ తెలిసిన డే శివప్రసాద్ ఈరోజు తిరుపతికి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రికారు వచ్చిన సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి ఇవ్వ సంకల్పం చేయబడింది పత్రికారు ఈ సంవత్సరం మీరు ఒక వినూత్న ప్రయోగం చేశారు అదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మొన్నగాక మొన్న ఎలక్షన్స్లో కూడా చక్కగా పాల్గొనడం జరిగిపోయింది ఈ సందర్భంగా పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి మీరిచ్చే సందేశాన్ని విస్తారంగా వివరించే ప్రార్థన బ్రహ్మశ్రీ సుభాష్ శివప్రసాద్ గారు మీరు చక్కటి అవకాశం ఈరోజు నాకు కల్పించారు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఆవిర్భావం మరి వెనువెంటనే ఎన్నికల రంగం సంసిద్ధం కావడం అందులో శక్తి వంచన లేకుండా పాల్గొనడం కష్టపడడం ఎన్నికలు అయిపోవడం అన్నీ చక్కచకా జరిగిపోయాయి ఈ నేపథ్యంలో మనం ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవడం ఒక సమీక్షగా చాలా ముఖ్యమైన అంశం క్రీస్తు శకం పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరం ఈ సంవత్సరం ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంవత్సరం ఇది ఎందుకంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అవతరించిన సంవత్సరం ఇది భూమండలంలో ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల సంఘం అనేది ఒక పొలిటికల్ పార్టీని రాజకీయ పార్టీని స్థాపించడం అనేది ఇది ప్రపంచ చరిత్రలోనే ఇటు రాజకీయ చరిత్రలో గాని అటు ఆధ్యాత్మిక చరిత్రలో కానీ అంతకుముందు ఎప్పుడూ కనీ విని అద్భుతమైన ప్రయోగం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఈ భూమండలంలో ఒక నవ్య జ్ఞాన యుగానికి నాంది పాల్కుతోంది రెండు వేల పన్నెండు సంవత్సరానికల్లా ప్రపంచాన్నంతా ధ్యానమయంగా జ్ఞానమయంగా చేయాలనేదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క భీష్మ ప్రతిజ్ఞ అయితే ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టింది ఇంటర్ గలాక్టిక్ ఫెడరేషన్ వాడు ఇంటర్ గలాక్టిక్ ఫెడరేషన్ అంటే ఈ భూమండలం అనేది ఒక చిన్న కాలనీ మన యొక్క గెలాక్సీలో ఎన్నో సివిలైజేషన్స్ ఉన్నాయి నాగరికతలు ఉన్నాయి వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అదే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఈ యొక్క గెలాక్సీలో ఉండే కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క భావన కూడా నాకు ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్లే పంపించారు పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడున తాడిపత్రి పట్టణంలో వర్క్షాప్ జరుగుతున్నప్పుడు నేను మాట్లాడలేదని బొంగురు స్థితిలో రెండు గంటలు స్టేజ్ మీద మౌనంగా ఉన్నప్పుడు ఒక ధ్యాన ప్రసంగాలు జరుగుతున్నాయి ఇంకో నాకు ఈ మెసేజ్ అంతా వచ్చింది అప్పుడే నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు సాయంత్రమే అందరి సమక్షంలో దీన్ని పార్టీ పెడుతున్నాము చప్పట్లు కొట్టండి అని చెప్పించడం జరిగింది మరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కర్నూలులో పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వెయ్యి మంది సమక్షంలో ఆ రోజు రాత్రి ఈ పార్టీ యొక్క ఆవిర్భావం గురించి అందరికీ చెప్పడం జరిగింది వెనువంటనే తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన శ్రీ కంచి రఘురాం గారు దాని ఈ ప్రాజెక్ట్ని స్వంతం చేసుకుని వారు ఎన్నో ప్రయాసాలు కోర్చి ఢిల్లీకి తిరిగి ఇంటర్వ్యూలు జరిపి ఎలక్షన్ కమిషన్తో ఎట్టకేలకు మే సెకండ్న నా యొక్క పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ సాధించుకొని వచ్చారు ముఖ్యంగా ఈ సందర్భంలో కంచి రఘురామ్ గారికి నా యొక్క కంగ్రాచులేషన్స్ అపారమైన కృషి చేశారు వారు మరి ఆయన మరి కేశవరాజు గారు రామచంద్రారెడ్డి గారు ఈ టీం కూడాను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భావంలో చేసిన కృషి అంతా అది వారికే ఆ ఫలితం దక్కింది కనుక అయితే ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు దీని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే మరి ధ్యానంలో కొంచెం నిష్ణాతులైతే మనకి ఆ ఇంటర్ గలాక్టిక్ ఫెడరేషన్ గురించి తెలుస్తుంది పైన ఇంటర్ గలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు స్ఫూర్తి కారకులైతే నిమిత్త మాత్రలు ఇక్కడ ఈ భౌతిక దోహంతో ఉన్న ఈ పిరమిడ్ పార్టీ ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరిలో కూడాను మనమంతా కేవలం నిమిత్త మాత్రం మాత్రమే ఎప్పుడో రెండు సంవత్సరాల పూర్వమే సోక్రటీస్ మహాత్ముడు కనిన బంగారు కళల ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పార్టీ ఆ రోజు ఆయన కలి బంగారు కళల పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన జయం ఆత్మజ్ఞానులే పరిపాలకులుగా ఉండాలి యథా రాజా తథా ప్రజా అన్నారు కదా పరిపాలకులు స్వార్థపూర్తులు ఆత్మజ్ఞాన రహితులు కల్మషులు అయినప్పుడు ఇక వారి చేత పరిపాలింపబడ్డ వారి గతి అధోగతే కదా తనకు తానుగా అన్ని సంపాదించుకున్నవాడే మరి ఇంకా సంపాదించుకోవడానికి ఏమీ లేని వాడే రాజుగా ఉండడానికి అర్హుడు నాటి రోజులలో రాజులు చక్రవర్తులు ఉన్నారు ఈ రోజుల్లో ఈ సామాజిక వ్యవస్థలో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ఎంపీలే రాజులు చక్రవర్తులు కదా ప్రజాప్రతినిధులుగా ఉండడానికి ఆత్మజ్ఞానులే సంసిద్ధులు కాకపోతే మరి ఇక ప్రజలు ఆత్మజ్ఞానాన్ని ఎలా ఎన్నుకోగలరు ప్రజా ప్రాతినిధ్యానికి ఇష్టపడ్డ వారందరూ ఆత్మ జ్ఞాన శూన్యులైనప్పుడు మరి ఏదో కొద్ది హెచ్చు మాత్రమే సమానంగా స్వార్థ అయినప్పుడు ఇక ప్రజలకు దార్యముంది గోదారతప్ప అయితే ఇక ముందు ప్రజలకు ఈ విధమైన నిస్సహాయత ఉండబోదు ఎందుకంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మొన్న మొన్న ఎన్నికల్లో ఆత్మజ్ఞాన ప్రజా ప్రజాప్రాతినిధ్యం వహించడానికి సంసిద్ధం చేసింది మొన్న వచ్చిన లోక్సభ మరి రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఆంధ్ర రాష్ట్రంలో యాభై శాసనసభల నియోజకవర్గాలకు కర్ణాటకలో ఒక శాసనసభ నియోజకవర్గానికి మరి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లోక్సభ నియోజక నియోజకవర్గాలకి పిరమిడ్ స్పిరిచువల్ సో సొసైటీస్ వారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వారు మొత్తం మీద ఆత్మజ్ఞాన పరాయణను నిలబెట్టారు ఇది చాలా అద్భుతమైన విషయం పిర పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అందరినీ ధ్యానులుగా యోగులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంది ఇంకా రాబోయే ఎన్నికలన్నింటిలో కూడాను స్థానిక ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ నగర మున్సిపాలిటీ ఎన్నికలు కానీ శాసనసభ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ ఎక్కడ వీలైతే అక్కడ శక్తివంచన లేకుండా ఆత్మజ్ఞాన పరాణను సభ్యులుగా క్యాండిడేట్స్గా నిలబెడుతుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది ఇంకా ప్రపంచంలో ముందుకు పోయి అందరినీ తనలో కలుపుకునే పార్టీయే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రజలలో ధ్యానం ఒక అంతర్భాగం అయిపోతుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ఆత్మజ్ఞానం ప్రజలందరి సొంత సొంతం అవుతుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా స్పిరిచువల్ సైన్స్ అన్ని విద్యాలయాల్లో పాఠశాలల్లో ముఖ్య పాఠ్యాంశంగా అయిపోతుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఇక ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళే అవసరమే లేకుండా ఎవరి అనారోగ్యం నుంచి వారు ఎవరి బాధ నుంచి వారు అతి సునాయసంగా ఆనాపానుసతి పద్ధతి ద్వారా ఇక అందరూ ముక్తిని పొందుతారు వివిధ రకాల వైద్య విధానాలు శతకోటి రకాల మందులు ఇంకా ప్రజలను పీడించవు ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అనే మౌలిక ఆధ్యాత్మిక సత్యాన్ని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా అందరూ గ్రహించి ప్రజలందరూ కూడాను సంపూర్ణంగా వివేకవంతులవుతారు ఎవరి కర్మలకు వారే బాధ్యులు పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపిణి పీడతే జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం ఇలాంటివన్నీ మనం సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత మన పాపకర్మలే మనకు రోగాలుగా మారుతున్నాయి అని అర్థం చేసుకుని అవన్నీ కూడా కేవలం ఆత్మజ్ఞానంతోనే దగ్ధమవుతాయి అని చక్కగా అర్థం చేసుకుంటాము అలాంటి జీవితానికే మనం అంకితమవుతాం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నిజమైన సుశిక్షితులైన ఆధ్యాత్మిక పౌరులను తయారు చేస్తుంది నైతిక విలువలు ఆధ్యాత్మిక సత్యాల మీదే ఆధ్యాత్మిక అభ్యాసం మీదే ఆధారపడి ఉంటాయి కదా వాస్తవానికి వివిధ మతాలు అన్నది పొక్కిట పురాణాలు సృష్టిలో ఉన్నది ఒకగానొక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన తీరు మాత్రమే ఒకగానొక్క స్పిరిచువల్ సైన్స్ మాత్రమే మతాలు అనేవి ప్రజలను విభజించాయి స్పిరిచువల్ సైన్స్ అన్నది ప్రజలను ఏకం చేస్తుంది కులాలు ప్రజలను విభజించాయి స్పిరిచువల్ సైన్స్ ప్రజలను ఏకం చేస్తుంది ఈ వసతు ఒకే ఒక కుటుంబం ప్రపంచ ప్రజలందరూ ఒకే తల్లి బిడ్డలు ఒకే తల్లి బిడ్డలలో అందరూ పరస్పర్దం అన్యూన్యంగా ఉండాలి కానీ కొట్టుకోవడం నరుక్కోవడం ఇంత మూర్ఖత విదేశీయులు విదేశీయులు కాదు వారు కూడా స్వకుటుంబీకులే మనము వారి కుటుంబానికి చెందిన వాళ్ళం వారు మన కుటుంబానికి చెందినవాళ్ళు ఎవరు స్వదేశీయులు కాదు ఎవరు విదేశీయులు కాదు అందరూ ఒకటే వసుతకు చెందిన వాళ్ళు ఒకటే కుటుంబానికి చెందినవాళ్ళు వసుదైక కుటుంబకం సకల చరాచర సృష్టి అంతా కూడాను ఒకే భగవత్ తత్వాన్ని పుణికిపుచ్చుకున్నది పిరమిడ్ అన్న పదం ప్రస్తుతం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూ ఏజ్ స్పిరిచువల్ మూవ్మెంట్కు ఒక అద్భుత సంకేతం పిరమిడ్ అన్నది సుస్థిరతను సూచిస్తుంది పిరమిడ్ అన్న పదం శాశ్వతత్వాన్ని సూచిస్తుంది పిరమిడ్ అన్నది పైన ఏకత్వాన్ని కిందున్న విభిన్నత విభిన్నత్వాన్ని వైషల్యాన్ని సూచిస్తుంది పిరమిడ్ శాస్త్రీయ దృక్పథానికి ఏకైక ప్రతీక కనుకనే ఈ పార్టీకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని నామకరణం చేయడం జరిగింది క్రీస్తు శకం రెండు వందల రెండు సంవత్సరం నాటికి వసుధైక కుటుంబంను మనం కళ్లారా చూడబోతాం దానికి సర్వశక్తులు వడ్డి కృషి చేస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అహింసో పరమోధర్మ అన్నాడు గౌతమ బుద్ధుడు అహింసా సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జీవహింస అన్నది జంతువు అన్నది ఇక పూర్తిగా నిషేధింపబడుతుంది శాకాహారమే మానవులకు సరి ఆహారం మాంసాహారం అన్నది మానవుల భౌతిక నైతిక జీవితానికి గొడ్డలిపెట్టు లాంటిది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ పరమసత్యానికి ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ పిరమిడ్ ధ్యానకా ధ్యాన కేంద్రాలు ప్రతిష్ఠింపబడాలి ప్రతి మండలంలోనూ ఆధ్యాత్మిక విజ్ఞాన గ్రంథాలయాలు నెలకొల్పబడాలి ప్రజలలో ఆటలు పాటలు మరింత విస్తృతం కావాలి ఈ ఆటలకు పాటలకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క నినాదం ఏమిటంటే రోటీ కపడ మకాన్ ఔర్ ఆత్మ నృత్య సంగీత సంస్కృతి ఔర్ బ్రహ్మజ్ఞాన్ మరణం కేవలం శరీరానికే కాని ఆత్మకు కాదు ప్రజలందరూ మరణ భయంతో జీవిస్తున్నారు అన్ని భయాలకు మరణ భయం మూల కారణమైంది మరణ భయం మాయమైనప్పుడు ఇక మిగిలిందేది ఎవరిని భయపట్టజాలదు ప్రజలలోని మరణ భయం మటుమాయం కావడానికి ఎల్లవేళలా పాటుపడుతుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరణ భయం పోవాలంటే ఎవరికి వారు ధ్యానం చేసి ఆత్మానుభవం పొందాల్సిందే అన్యథరణం నాస్తి ఈ విధంగా ధ్యాన ప్రచారం అన్నది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క మౌలిక సిద్ధాంతం పల్లెసీమల్లో మరి పట్టణాల్లో పరిశుభ్రత అన్నది అతి ముఖ్యమైన అంశం అలాగే పట్టణాలలో ధ్వని లేకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ప్రజలు తిరుగాడే ప్రదేశాల్లో చెత్తా లేకుండా ఉండాలి ఇలాంటి విషయాలన్నిటికీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేటి కంప్యూటర్ యుగానికి మరింత స్వాగతం పలుకుతుంది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ రంగాలు ఎంత పటిష్టంగా ఉంటే ప్రజలకు అంత సౌభాగ్యం వీటన్నిటిని ఎప్పటికప్పుడు మరింత శాస్త్రీయ పద్ధతిలో విస్తృతం చేయడం చాలా అవసరం ప్రతి పల్లెకి విద్యుత్ త్రాగే నీరు మరియు సాగునీరు లభించాలి స్త్రీలకు అన్ని రంగాలలోనూ సరిసమాన ప్రతిపత్తి సరిసమాన ప్రాతిపద్యం ఉండాలి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ కేవలం మెరిట్కే విలువ ఉండాలి ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్లకు తగిన ఆర్థిక సహాయం మాత్రం ఇవ్వబడాలి రాష్ట్రంలో దేశంలో రోడ్ల మీద మరి పబ్లిక్ స్థలాల్లో ఈ భిక్షగాళ్ళు ఉండకూడదు వారికి వేరే ప్రత్యేక వసతులు ఏర్పడాలి వారికి కావలసిన ఎంప్లాయ్మెంట్ పట్టణాలు శుభ్రపరచడం కోసం వాళ్ళని వినియోగించాలి వాళ్లకు కావలసిన బేసిక్ అవసరాలని సంగం తీర్చాలి ఈ భూమిపై పుట్టినందుకు భూమి పరిరక్షణ అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత బ్యాక్ టు నేచర్ అంటే తిరిగి ప్రకృతి పదంలోకి అన్నదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నినాదం మానవుడు ప్రకృతిలో ఎంత తారాత్మ్యం చెందితే అంత బుద్ధివంతుడవుతాడు క్రొత్త అణువుల పెంపకం ద్వారానే ఈ భూమండలం నందనవరంగా అవుతుంది జంతు సామ్రాజ్యం యొక్క మనుగడ వృక్ష సామ్రాజ్యం యొక్క విస్తారంపై ఆధారపడి ఉంటుంది మరి ఈ రెండి ఈ రెండు సామ్రాజ్యాల సముదరణే మానవ సామ్రాజ్యం యొక్క ధర్మం కదా ఈ ధర్మాన్ని ముఖ్య ధర్మంగా భావిస్తోంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఓట్లు వేయమని ప్రజలను ఎప్పుడూ అభ్యర్థించదు ఎవరు ప్రజలను పరిపాలించాలి అన్నది ప్రజల పర్సనల్ ఛాయిస్ ప్రజల సొంత నిర్ణయం ప్రజా ప్రాతినిధ్యం వహించడానికి సరియైన వ్యక్తులను ఎన్నుకోవడం మరి పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయడం అన్నదే పిరమిడ్ పార్టీ ఆఫ్ యొక్క ప్రధాన కర్తవ్యం అయితే అన్ని పార్టీల విధానాలను కూలంకషంగా చదివి అధ్యయనం చేసి సరైన పార్టీని ఎన్నుకొని సరైన ప్రతిథిను ఎన్నుకోవడం అన్నది ప్రజల బాధ్యత ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తేనే వ్యక్తిగత సౌభాగ్యం సమాజ శ్రేయస్సు దేశ ప్రగతి మరి ప్రపంచ శాంతి ఎవరి బాధ్యతను వారు సరిగ్గా నిర్వర్తించకపోతే ఎవరికి వారే హాని చేసుకున్నట్టు ఎవరి గోతిని వారే త్రవ్వుకున్నట్టు ధర్మో రక్షతి రక్షిత అంటే ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో వారి చేత కాపాడబడిన ధర్మం తిరిగి వారినే రక్షిస్తుంది అధర్మో భక్షతి రక్షిత అంటే ఎవరైతే అధర్మాన్ని కాపాడుతారో ప్రోత్సహిస్తారో ఎందుకుంటారో వారి చేత కాపాడబడిన ప్రోత్సహించబడిన ఎందుకోబడిన అధర్మం తిరిగి వారినే తప్పకుండా నిశ్చింతగా భక్షించి తీరుతుంది యథోప్యద నిశ్రేష సిద్ధి స ధర్మ అన్నారు అంటే దేని వల్లనైతే మరి మోక్షం అభ్యుదయం అనేవి సిద్ధిస్తాయో దాన్ని మనం ధర్మం అంటాం అభ్యుదయం అనేది రెండు రకాలుగా ఉంది ఇహ ఆమూత్ర ఇహ అంటే ఈ లోకంలో ఆమూత్ర అంటే చనిపోయిన తర్వాత పరలోకంలో కూడాను మనం చేసే ప్రతి పని కూడాను ఇహలోకంలోనూ సంబంధం మరి పరలోకంలోనూ సంబంధం కలిగి ఉండాలి ఏ పనైతే ఈ లోకంలో పురోగతిని కలిగిస్తూ పైలోకంలో మనకి శాశ్వత పద కూడా అందిస్తుందో ఆ పనులే ధర్మం అనబడతాయి కనుక ధర్మం చేయాలి అంటే పరలోకాల గురించి తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానం తెలియకుండా ధర్మం ఎవరికీ తెలియబడదు ప్రభుత్వం ధర్మయుక్తంగా ఉండాలంటే జ్ఞానం అనే బేస్ లేకుండా అది ఎప్పుడూ ధర్మయుక్తంగా ఉండజాలదు ఎందుకంటే ధర్మం అన్నదానికి బేసు మూలం జ్ఞానం ధర్మం అనేది జ్ఞానం నుంచే ఉద్భవిస్తుంది జ్ఞానం లేకుండా ధర్మం అసంభవం కనుక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జ్ఞానం నుంచి ఉద్భవించింది జ్ఞానుల సముదాయం నుంచి ఉద్భవించింది పిరమిడ్ మాస్టర్ల నుంచి ఉద్భవించింది ఇంటర్కలాక్టిక్ ఫెడరేషన్ నుంచి ఉద్భవించింది కనుకనే సరైన ధర్మానికి నిర్వచనం ఇవ్వగలదు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సరైన ధర్మాన్ని నిర్వర్తించగలదు సూచర్చించగలదు నిర్దేశించగలదు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మన రాష్ట్రంలో మన దేశంలో ఇక మన భూమండలంలో పూర్తి ధర్మ ప్రతిష్టాపనకు పూనుకుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ధర్మవర్తనులందరూ సత్యసంధులందరూ శాంతి కాముకులందరూ ఆత్మజ్ఞాన పరాయణులందరూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ఏకం కావాలన్నదే సంఘటితం కావాలన్నదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఏకైక ఆశయం ఈరోజు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా విషయాల గురించి మనం తెలుసుకున్నాము ప్రతి ఊర్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు రావడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ ధ్యాని కావడం వల్లనే మనకి సభ్య సమాజం వస్తుంది మనం కూడా పురోగమనం బాటలో అతి వేగంగా పయనించగలుగుతాం కనుక నిర్భయంగా ఏ ఎన్నికల్లో వచ్చినా కూడాను మనం అందులో పాల్గొంటాం అందరినీ ధ్యానోన్ముఖులంగా చేస్తాము ధర్మం యొక్క విశిష్టత గురించి ప్రతి వాళ్ళకి చెప్తాం ధర్మానికి సత్యమే మూలం సత్యానికి ధ్యానమే మూలం అన్న విషయాల గురించి ప్రజలందరికీ నిరంతరం చెప్పడమే పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క అంతర్భాగం సత్యం తెలిసిన వాడు ఎవడు ధర్మం చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోలేడు అలా కూర్చోవడం అనేది అర్ధ సత్యాన్ని తెలుసుకోవడమే కనుక కృష్ణుడు అన్నాడు యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పేసి హతో వా స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మాత్ ఉద్దిష్ ఉత్తిష్ట కౌన్య యుద్ధాయ కృత నిశ్చయ చనిపోతే స్వర్గానికి వెళ్తావు జయిస్తే ఇదంతా నీదే కనుక లే అర్జున యుద్ధం చేయడానికి కృత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యుద్ధం చేయడానికి కృతనిశ్చయం ఆ యొక్క కృతనిశ్చయంతోనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది కనుక నిరంతరం యుద్ధం చేయడమే ధ్యాన ప్రచారం కోసం యుద్ధం చేయడమే ధర్మస్థాపన కోసం యుద్ధం చేయడమే జ్ఞాన విస్తరణ కోసం యుద్ధం చేయడమే పగలు యుద్ధం చేయడమే రాత్రి యుద్ధం చేయడమే ఇంట్లోనూ యుద్ధం చేయడమే బయట యుద్ధం చేయడమే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం యుద్ధం చేయడానికి భయపడ్డవాడు శ్రీకృష్ణ సందేశాన్ని అందుకోని వాడు గీత ఉద్భవించిందే యుద్ధ సమయంలో యుద్ధ సమయంలో యుద్ధం కోసమే ఉద్భవించింది గీత కనుక ప్రతి పిరమిడ్ మాస్టరు కూడాను ఈ విషయాలను అర్థం చేసుకుని పిరమిడ్ ధ్యాన ప్రపంచం మొత్తం అంతా కూడాను సమిష్టిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాగా రూపొంది మన రాష్ట్రాన్ని మనం కడుక్కోవాలి కను కను కడుక్కోవడంలో మన దేశాన్ని మనం కడుక్కోవడంలో మన ప్రపంచాన్ని మనం కడుక్కోవడంలో అందరికీ మార్గదర్శకు దర్శకులు అవుదామనేదే నా సందేశం ఆంధ్ర గవర్నమెంట్ ప్రభుత్వం కూడాను ప్రతిరోజు ఇప్పుడు ధ్యాన విషయం గురించి చెప్తోంది ఇది చాలా సంతోషకరమైన విషయం యోగాకి అంతకుముందు ప్రా ప్రాచుర్యం ఉండేది ప్రప ప్రభుత్వం తరఫున అంటే ఆసనాలకు ఇప్పుడు ధ్యానం అనే అంశం కూడా వచ్చింది యోగా అంటే హఠయోగం నుంచి రాజయోగం అంటే ధ్యానం వైపు ప్రభుత్వం కూడా దృష్టి మళ్లించింది అనేక రాజయోగ పద్ధతులును ప్రభుత్వం ఇప్పుడు చూస్తోంది కానీ ఉన్న ఏకైక రాజయోగ పద్ధతి ఆనాపానసతి విపత్సన ఈ యొక్క అవగాహన కూడాను ప్రభుత్వం వచ్చి తీరుతుంది ఎందుకంటే సత్యం ఏవో జైతే కనుక పిరమిడ్ ధ్యాన ప్రపంచమే ప్రభుత్వ పాలసీగా అయిపోతుంది తప్పదు వేరే మార్గమే లేదు కనుక పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా నిశ్చింతగా ఉండి తమ వంతు కార్యక్రమాలని ప్రతిరోజు విజయవంతంగా చేసుకుంటూ పోతూ నిశ్చింతగా చేసుకుంటూ పోవాలనేదే నా యొక్క కోరిక ఎక్కడా కూడాను మనం విజయులమే ధ్యానం ఎప్పుడూ విజయమే ఈ మొన్న మొన్న ఎన్నికల్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అద్భుత విజయాలను సాధించింది యాభై మంది నిలబెట్టడమే గొప్ప విజయం ప్రముఖ సంగీత శాస్త్ర ఆచార్యులైన డాక్టర్ నూకల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మరి పార్లమెంట్ మెంబర్గా మనకి రావడమే అద్భుతమైన విశేషం మేధావులను మరి అందరూ కూడాను ఆకర్షితులయ్యారు అద్భుతంగా జనించింది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మొన్నటి ఎన్నికల ద్వారా ఇంకా దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతుంది ఎవరిని ఓట్లు అడగకుండానే కేవలం నిస్వార్థ ధ్యాన ప్రచారం ద్వారానే ఎన్ని ఓట్లు సంపాదించుకుందో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా